పాదశంకర లోక శంకరం ఓం సహనా సహనౌన్యవాతీ స్తు మా శాంతి శాంతి శాంతి ఆరామస్క్య పశ్య చాలా గొప్ప వచ్చి చాలా గంభీరమైన వచ్చి పరమాత్మ యొక్క క్రీడ ఆరామం అంటే క్రీడ ను చూస్తున్నారు అసే ఆరామం పశ్యి అంటే జాగ్రత్తవస్థంతా కూడా పరమాత్మ యొక్క ఒక క్రీడ జాగ్రత్త వ్యవస్థలో పరమాత్మ అనేకానేకములైన విషయములను సృష్టించి వాటితో ఆడుకుని ఆడుకోవడం అంటే సుఖ దుఃఖాలు ఆటలో సుఖము దుఃఖము రనూ ఉంటాయి ఇంక క్రికెట్ ఆడారు అనుకోవడం కొంతమంది ఎదుగుతారు కొంతమంది అడుగుతారు నెగ్గిన పార్టీలో కూడా బాగా ఆడిన వాడికి సో ఈ క్రీడను చూస్తున్నారు ఈ జాగ్రత్త వ్యవస్థ అనే క్రీడ జాగ్రత్త వ్యవస్థ అంటే ఎలా అవుతుందంటే వివిధ పదార్థములు భాషిస్తాయి ఇవన్నీ కమ్ టుగదర్ ది అరైజ్ కోరైజింగ్ అంటారు కో ఎరైజింగ్ ఇది ప్రధానమైన ఫిలసాఫికల్ పాలిటీ ఇప్పుడు ఇప్పుడు తండ్రి కొడుకు వాళ్ళిద్దరూ కోడెన్స్ అంతేకాని తండ్రులు ఉన్నాడు కానీ కొడుకు లేడనో కొడుకున్నాడు కానీ తండ్రి లేడమో అలా ఉండదు ది కోడెస్ సిమిలర్లీ ఎందు ఘటము ఉన్నది అంటే ఘటజ్ఞాతతో మాటే ఉంటుంది ఘట ఘట జ్ఞాత లేకుండా ఘటం ఉండదు సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ ద నోవల్ ఆఫ్ ది ఫాట్ ఉన్నప్పుడే ఫార్ట్ కొనుకుంటుంది ఫార్ట్ ఈజ్ ఎ మెంటల్ ఆబ్జెక్ట్ యాజ్మోస్ నోవల్ ఈజ్ ఎ మెంటల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనీ కోఎన ఓవరాల్ గా చెప్పాలంటే ఒక జాగ్రత్త వ్యక్తి లేకపోతే జాగ్రత్త ద్రష్టతో పాటుగా జాగ్రత్త వ్యవస్థంతా కూడా లేచినటువంటి కోస్ ఈ కోనైజింగ్ ని ఒక మెడిటేషన్ కింద చెప్తారు అంటే ఏది స్వతంత్రంగా ఏది ఉండదు స్వతంత్రంగా ఉందనే కదా మన సమస్య అంతా ఏంటంటే మనకి సుఖాన్ని ఇచ్చి ఇది బయట ఇండిపెండెంట్ గా ఉన్నది కాబట్టి మనం సంపాదిస్తే మరింత సుఖం వస్తుంది అని రాగము నిర్మాణం అవుతుంది అలాగే మనకి దుఃఖము ఇచ్చి బయట ఇండిపెండెంట్ గా ఉన్నది అని ఆ విధంగా ద్వేషము నిర్మాణం అవుతుంది కానీ సుఖ దుఃఖములు అనేవి ఇండిపెండెంట్ గా ఏమి ఉండవు సుఖితో పాటే సుఖము పుడుతుంది సుఖముతో బాటే సుఖీ పుడత కాబట్టి సుఖీ సుఖము అనేవి ఎక్కువగా ఒక వ్యక్తిని చూస్తే మీకు సుఖం కలిగింది అనుకోండి అదే కొంతకాలం అనేటువంటి ఆ వ్యక్తిని చూస్తే నీకు సుఖం కలగడం మానేసింది అనుకోండి అంటే అర్థం అంతే అర్థమైన వ్యక్తి వాడే ఒకప్పుడు సుఖం కలిగింది ఇంకొప్పుడు దుఃఖం కలిగింది అలా ఉంది దుఃఖం ఉంటుంది అంటే అర్థమేమిటి సుఖము సుఖీ కలిసి ఉంటారు ఇప్పుడు సుఖము సుఖీ కాంబినేషన్ బ్రేక్ అయిపోయి ఆ ఏ వ్యక్తికి ఎందుకని ఆ వ్యక్తిని చూడగానే దుఃఖం నిర్మాణం అవుతుంది దుఃఖి అయిన కాబట్టి ది కోరాస్ మొత్తం జాగ్రత్త వ్యవస్థలో వేగ వ్యవస్థ అంతా కూడా కోరాస్ ఎలా ఉంది ది వన్ టు జాగ్రత్త వ్యవస్థ ద్రష్ట మొత్తం ద్రష్ట దృష్ట్యా దీని అంతా ప్రకాశింపజేస్తూ ఆడుకుంటోంది ఆత్మచైతన్యం అంటే స్వప్నం విభూతి కూడా స్వప్నం కూడా అంటే స్వప్నంలో మీరు స్వప్న ప్రపంచాన్ని స్వప్న మీరు సృష్టిస్తారు ఎక్కువ స్వప్న పురుషుడు లేకుండా స్వప్న ప్రపంచము ఉండదు అలాగే స్వప్న ప్రపంచము లేకుండా స్వప్న పురుషుడు ఉండడు మీరు కళ చూశాడు కళలో మీరు ఉన్నారు కానీ ప్రపంచమేమీ లేదు అలాంటి ఉండదు మీరు కథ చూశాడు కళలో స్వప్న ప్రపంచం ఉండదు కానీ మీకంటే ఒక పాత్ర దానిలో లేదు అనే ప్రపంచము కూడా ఉండదు కాబట్టి కోఆజెస్ ఎవ్రీథింగ్ కోజెస్ దీంట్లో రహస్యం ఏంటంటే వ్యక్తి లేకపోతే నాకు బ్రతుకు లేదు అని వీడు అని ఆ వ్యక్తి పోయిన తర్వాత నాలుగు కాలాలు పోతబోతుంటాడు అలా అంటూ ఉంటాడంటే మీకు రహస్య ఎలా అవుతుందో చెప్తున్నా అలా అంటూ ఉంటాడంటే సో ఆ వ్యక్తి లేకుండా పోవడము అవుతుంది వీళ్ళు దుఃఖిస్తాను దుఃఖిస్తూ ఆ వ్యక్తిని మిస్టేక్కుంటూ తనను దాన్ని తిట్టేసుకుంటూ తన ప్రారంభాన్ని నిందించుకుంటూ వీళ్ళు నాలుగు కారణాలు కూడా కొట్టుకుంటారు వాట్ డస్ ఇట్ ప్రూవ్ ఓన్లీ ప్రూఫ్స్ ఆ వ్యక్తి లేకుండా నువ్వు బ్రతకట్ గల నువ్వు అంటే అర్థమేంటి అంటే అర్థం ఏంటంటే ఎవరికి వాడే ఎవరు ఫ్యాక్ట్ ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట ప్రూవ్ ద టైమ్స్ డబ్బు లేకపోతే జీవితము లేదు అనుకుంటాడు అప్పుడు ఆ డబ్బంతా పోతుంది ఆయన ఇంటి నుంచి వాళ్ళన్నీ జీవిస్తూ ఉంటాడు కొంచెం ఎక్కువగా మంచిగా డ్రస్ అని భోజనం అనేది చేస్తూ ఉంటాడు లోపే ఉండదు సుఖంగానే జీవిస్తూ ఉంటాడు డబ్బంతా పోతుంది కానీ ఏమనుకుంటాడు ఇదేమీ లేకపోతే నేను జీవించలేము అనుకుంటాడు కాబట్టి అదొక ప్రిన్సిపల్ జాగ్రత్త అవస్థ జాగ్రత్త పురుషుడు స్వప్నావస్థ స్వప్న పురుషుడు దాన్ని రాయించుకోక అది అది కలిసి వస్తాయి కలిసి విలీనం అవుతాయి కలిసి వస్తాయి కలిసి విలీనం అవుతాయి దేని నుండి వస్తాయి ఆత్మ చైతన్యం నుంచి వస్తాయి మళ్ళీ ఆత్మ చైతన్యంలోనే విలేనం అవుతూ ఉంటాయి ఆ ఆత్మ చైతన్యం యొక్క క్రీడ అంట జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుప్తి కూడా క్రీడలే ఈ మూడు అవస్థారూపమైన క్రీడాస్థానమును జనులు అందరూ దర్శిస్తూనే ఉన్న అందరికీ అనుభవమే యాగస్వప్న సుశుతులనే అవస్థలు తెలియని వారెవరు అందరికీ తెలుసున్న అవస్థలే కానీ ఆ అవస్థలను తన క్రీడగా చేసుకుంటున్నటువంటి ఆ పరమాత్మను మాత్రం తెలుసుకున్న వారెవరు కనబడే అరామమస్యించి కష్ట ఆ విధంగా దాన్ని బాగా వర్ణించారు భాష్యకారులు ఏమంతా ఉంటుందో ఆ రామం ఆరామాయణం అవి ఉంటే ప్రత్యయాలు ఆ ఉపసర్గ రం ధాతువు ఒక ప్రత్యయం చేస్తే రామం అవుతుంది ఇంకో ప్రత్యయం దీనికి అది వికల్పం వాసరూప్రి ఇది వికల్పరూప లేదో నిడితే రమణం అని ఏదో ధన్యోధులు రామం అని సో కాబట్టి ఆ రామం ఆ రమణం నుండు ఆల్టర్నేట్ రూపాలు సినానిస్ అర్థం ఏంటి ఆ అదే అర్థం ఆ క్రీడ అంటే చక్కని సో ఎటువంటి క్రీడ ఆట అంటే లోటుగా అది మొత్తం వ్యవస్థ అవస్థ అంతా కూడా ఉంటుంది అది ఆ క్రీడ క్రీడ ఎంతసేపు ఉంటుంది జాగ్రత్త అవస్థ అంతా క్రీడయే స్వప్నావస్థ అంతా అలాగా ఈ క్రీడని ఎవరు నిర్మించారు ఆత్మ నిర్మించింది ఎలాగా అనే వాసన రూపం వాసన రూపమైన చర్య ఆత్మ చేత నిర్మించబడి వాసన తత్వం దేవుండదు ఇప్పుడు మీకు సుఖాన్ని కలిగించిన ఆబ్జెక్ట్ అది బయట ఉన్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే దీండి అమెంటల్ ఆబ్జెక్ట్ మీరు మెంటల్ ఆబ్జెక్ట్ అవ్వాలి లేకపోతే మీకు సుఖాన్ని కలిగించాలి ఇప్పుడు మీకు ఈ యాంటిక్స్ ని కలెక్ట్ పోస్టల్ స్టాంబులు కలెక్ట్ చేస్తారు చూడండి పోస్టల్ స్టాండ్స్ కలెక్ట్ చేస్తారు సమ్ ఫనీల్ థింగ్స్ పోస్టల్ స్టాండ్స్ ని కలెక్ట్ చేస్తారు వాడి దగ్గర పంతొమ్మిది వందల పదిలో పంతొమ్మిది వందల ఇరవైలో చిన్న స్టాంపు దొరుకుతుంది దొరికితే వాడు మహానందాన్ని అనుభవిస్తారు మరి స్వర్గలోకం దొరికినంత సంతోషపడతారు దాని మీద వేలకు రోజులు ధర కోసి మాట్లాడతారు చిన్న స్టాండ్ ఇప్పుడు దాని వలన దానికి చాలా విలువైన వస్తువు అది సుఖము కలిగిస్తుంది అది నాకు గొప్ప అని ఇదంతా కూడా వాసన తప్ప బయట మీకు ఏముండదు బయట పేపర్ మొక్కు ఉంటుంది పేపర్ అంటే ఏంటి ముద్దు పలుపు ముద్దు పలుకోదు ముద్దు పలుకు తప్ప ఇంకేంటి కాదు గుడ్ పంపు అంటే ఏంటి పృథ్వీ అక్కడ బయట ఉంటుంది కానీ మీరు వాసనా మూలంగా అది మోస్ట్ వాల్యూబుల్ పోస్టల్స్ లా అని పోయి పెట్టుకుంటాడు ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అనుకుంటున్నారో అన్నీ మెంటల్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం వాసవ చేత నిర్మాణం చేయబడిన మానస రూపములే తప్ప అలాగే ఇప్పుడు పుత్ర పుత్రిక అని ఇలా మనం అనుకుంటాం కొడుకు కూతురు మానవడు మనవరాడు ఇలా అనుకుంటూ ఉంటాం అనుకుంటూ ఉంటే అవన్నీ మానస రూపంగానే ఉంటాయి బయట ఉండి ఏదో ఉంటుంది అంతా కూడా వాసన రూపంగానే ఉంటుంది తప్ప సో ఈ సత్యాన్ని బాగా గుర్తించాలి దాన్ని మెడిటేట్ కూడా చేయాలి మెడిటేషన్ కూడా మెడిటేషన్ కూడా ఎలా ఉంటుందంటే సో ఈ జగత్తులో నాకు సుఖము ఇచ్చేది సంగూభము స్పెసిఫిక్ గా ఇగో ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను నా బంధువు కాబట్టి నాకు సుఖాన్ని ఇస్తున్నాడు అనిస్తోంది ఇది కేవలము ఒక వాసన మాత్రమే నాకు సుఖం ఎప్పుడు నేను చూసేవాళ్లను లేకపోతే వ్యవహరించే వాళ్ళను నేను ఎవరితో వ్యవహరిస్తున్నానో ఈ రెండూ కలిసి ఎక్కువ అరైజ్ అరైజింగ్ లో సుఖం కలుగుతోంది ఇదంతా కూడా వాసన మాత్రమే అని మెడిటేట్ చేయాలి మెడిటేషన్ ముఖ్యంగా బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ లో ఇటువంటి మెడిటేషన్స్ లో ద్వారా చేస్తారు నిదిధ్యాసనంలో బుద్ధిజంలో శ్రవణం ఉంటుంది కానీ నిదిధ్యాసనానికి ప్రాముఖ్యం ఎక్కువ ఇస్తారు వేదాంతులలో నిదుధ్యాసనం కొరబడింది అసలు ఇప్పుడు మీకు వేదాంతులు వేదాంత విద్వాంసుల్లో నిధుధ్యాసనం అంటే ఏమి అప్పుడప్పుడు నేను అన్నపురం కాకినాడ రాజమండే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మపురం కాదు రాజమండ్రి కాకినాడ వెళ్ళినప్పుడు వేదాంతలు బ్లాగ్స్ నా క్లాస్కి వచ్చి వాళ్ళు నిధిధ్యాసనం నేను చెప్పింది తిని ఓహో ఇలా ఉంటుందో నిధిధ్యాసనం అని వాళ్ళు ఏమో సంతోషపడుతూ ఉంటారు ఓహో ఇదే నిధిధ్యాసనం ఎందుకంటే వాళ్ళు తప్ప నిధుధ్యాసనం దోటికి రాలేదు బుద్ధిజంలో నిధిధ్యాసనం చాలా హయ్యెస్ట్ లెవెల్స్ పోతుంది సో యూ హెవ్ టు మెయిన్ టే ప్రాపర్ బాలెన్స్ ఇటువడము విద్యుధ్యాసనము కాబట్టి రెండు అంశముల పడి విద్యుధ్యాసనం కాంట్రిబ్యూట్ చేయాలి ఒకటి కో ఎనైజింగ్ నేను ద్రష్టతో పాటే దృశ్యము వస్తూ ఉంటుంది ద్రష్ట లేకుండా దృశ్యము ఉండదు ఇది ఒకటి కో ఎనైజింగ్ అలాగే మీకు దృశ్యంలో కూడా ప్రతీది ఎనైజెస్ విత్ ఎవ్రీథింగ్ అ ఇప్పుడు మీరు ఉదాహరణ చూడండి రెయిన్ డ్రాప్ ఉందనుకోండి రెయిన్ డ్రాప్ వర్షపు బిందు ఉందనుకోండి వర్షపు బిందుకు ఎన్ని కారణాలు ఉన్నాయింటాయంట మేఘ ఉండాలి సూర్యుడు ఉండాలి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ అట్మాస్ఫిరిక్ ఫ్యాక్టర్స్ ఎన్ని సముద్రం నుంచి నీరు పైగా ఆవిరి అవ్వాలి సముద్రం ఉండాలి ఎన్నెన్నెన్నెన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉంటేనే రెయిన్ డ్రాప్ ఉంటుంది అవన్నీ ఉంటేనే రెయిన్ డ్రాప్ ఉంటుంది రెయిన్ అంటే మెనీ ఇన్ వన్ మెనీ ఇన్ వన్ రెయిన్ డ్రాప్ ఉందనుకోండి దట్ వన్ ఇన్ మెనీ ఎలాగా రెయిన్ డ్రాప్ ఉందంటే రివర్ ఉంటుంది రెయిన్ డ్రాబట్టే రివర్ వస్తుంది లేకపోతే కొండకాలు ఉంటాయి రివర్ ఉంటుంది ఇరిగేషన్ ఉంటుంది పంటలు ఉంటాయి భోజనాలు ఉంటాయి ప్రాణులు ఉంటారు ఇదంతా రెయిన్ డ్రాప్ ఉండబట్టి ఇన్ని ఉన్నాయి అన్ని ఉండబట్టి రెయిన్ డ్రాప్ ఉంది ఉండబట్టి ఇన్ని సో మెనీ ఇన్ వన్ వన్ ఇన్ మెనీ దిస్ ఇస్ హౌ దోరీ దెన్ అంతే అంతేది అర్థం ఏంటంటే మీరు యూ హ్యావ్ నో రైట్ టు లుక్ అట్ ఎనీథింగ్ ఇన్ ఐసోలేషన్ ఇన్ ఐసోలేషన్ మీరు చూడడానికి మీకు హక్కు లేదు యూ కెనాట్ ఐసోలేషన్ లో మనం ఐసోలేషన్ లో ఐసోలేషన్ లో చూసి మనం దుఃఖిస్తాం లేకపోతే సుఖపడతాం ఐసోలేషన్ లో దేన్ని చూడడానికి వీలు ఎవరైనా బర్త్ ఉందనుకోండి బర్త్ని మనం ఐసోలేషన్ లో చూసి పార్టీ చేస్తాం బర్త్డే పార్టీ అని డెత్ని ఐసోలేషన్ లో చూసి దుఃఖిస్తూ యు డాంట్ సీ ఇన్ ఐసోలేషన్ ఒక శిశువు జన్మించేటంటే ఇన్స్టెన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ ప్లేస్ అలాగే ఒక రాని పోయింది అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేస్ కాబట్టి వన్ ఇన్ మెనీ Many in one. That is how the creation is. And the entire creation arises along with the fear, co-arising. Second, third, when the objects that we are talking about the objects that we are talking about, Vastūlu, Padādhyamlu, Yattul, Sandarbhamlu, Parishchitlu, Ghatanalu, ఇవన్నీ మనకి సుఖాన్ని లేక దుఃఖాన్ని ఇస్తున్నాయి అని మనం అవన్నీ ఇండిపెండెంట్ గా ఎక్స్క్లూజివ్ గా కనుక అబ్సల్యూట్ గా ఇచ్చే సుఖం అనేది ఇండిపెండెంట్ గా సుఖాన్ని ఇవ్వడము అంటూ కూడా ఏమీ లేదు అదంతా కూడా వాసన రూపమే కాబట్టి ఇట్ ఈజ్ ఆల్ ద మెంటల్ ఆబ్జెక్షన్ ఇప్పుడు ఇది శుభము ఇది అశుభము అన్నారు అనుకోండి ఇస్ ఆల్ వాసన మీ వాసన రూపమేది మెంటల్ ఆబ్జెక్ట్స్ మీకు మెంటల్ తప్ప ఎందుకు మనకొస్తే ఒకరికి శుభం ఇంకోటి అశుభం అవుతుంది ఒకరికి అశుభం ఇంకోటి శుభం అవుతుంది ఇది ఆల్ మెంటల్ ఆబ్జెక్ట్స్ ఏదంటే అంచేతనే శుభుభములకు ఎంతో కొంత స్థానము మనం ఇస్తాము బట్ యూ షుడ్ నాట్ పుష్ సూఫార్ మీరు సూఫార్ పుష్కే కూడా ఇం చేతనే అంటే శ్రీకృష్ణుడు కూడా శుభాశుభ ఫలైదైం మోక్ష్యసే కర్మబంధనై నంట ఇప్పుడు ఇప్పుడు దేవున్ని ఆరాధించాలనుకోండి ఈ పువ్వులు బాగుంటాయి ఈ పువ్వులు బాగుండదు అని ఏదో అప్ టు పాయింట్ ఇట్ ఈస్ ఓకే బట్ ఇదనక స్ట్రెచ్ వాస్తవంలో అన్ని పువ్వులు ఆరాధించడానికి ఉపయోగపడతాయి ఇంకొక స్టెప్ ముందు పోసి పువ్వుల్ని వాటి స్థానంలో వాటిని ముందులు పెట్టేసి మీరు హృదయ పుష్పాన్ని సమర్పించి ఆరాధించడం మరీ పెట్టదు అలాగా యూ హు మూవ్ ఫార్వర్ అలాగే చిన్నప్పుడు ఏదో పిల్లి అశుభమని మరొకటి అశుభమని మరొకటి అశుభమని ఎవరో వాళ్ళు అన్ని వాళ్ళు మనం వినియవాడం కానీ ఏదో చిన్నతనం గడిచిపోయింది పెద్ద వయసు కూడా అదే అభిప్రాయాల క్రితం ఉండడం చాలా తప్పు పిల్లైతే ప్రొటెస్ట్ చేయదు పిల్లి అశుభం మీరన్నా పిల్లి వచ్చి ఎవరాదు సపోర్ట్ లేదు ఫలానా వ్యక్తి అశుభం అన్నారు అనుకోండి ఆ వ్యక్తిని తెలిసిందంటే ఎంత కష్టపడతాడు కుట్టి అనుకుంటుంది ఆ వ్యక్తిని తెలిస్తే ఎంత కష్టపడతాడు అలానా వ్యక్తులు పట్టుకున్న అశుభము అంతే పొద్దున్నే అయితే మీరు ముఖం చూశాను లేకపోతే ఇది నేను ముఖం చూశాను ఎదుటవుతుందో ఇది వేళ శుభం అని మీరు అలాగా తిట్టుకున్నారనుకోండి అవతల వ్యక్తిని అవతల వీటికి ఎంత కష్టపెట్టుకుంటాడు ఇప్పుడు మీ ఆవు పాలు ఇవ్వలేదు అనుకోండి రోజు ఆవు పాలు ఓ రోజు ఎక్కువ రోజు తక్కువ ఇచ్చింది పాలు తక్కువ ఇచ్చింది అనుకోండి ఇవాళ పాలు తక్కువ చింది అనే వాడు వచ్చారు రేపు మన ఇంటికి ఆవుకేసి చూశాడు ఆవుకి దృష్టి దోషం కలిగింది అజ్జలు పాలు తక్కువ ఇచ్చింది అని మీరు అన్నాడు అనుకోండి ఈ మాట కఠినా కఠినీగా ఆయనకి తెలిసిందనుకోండి ఆయన తర్వాత మనసులో ఎంత కష్టపెట్టుకుంటాడు ఇదికే అలాగా శుభాశుభములని చెప్పేసి దాన్ని అలాగా కుమ్మచ్చి స్టెచ్ చేయడం చాలా తప్పది లూ గో బియాడ్ దర్ హయ్యర్ వాల్యూస్ దానికి ఒక స్థాయిలో ఒక స్థాయిలో టు సమ్ ఎక్స్టెంట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు తప్ప దాన్ని పట్ల అలాగా సాగదేసి సాగదేసి పెట్టడం మంచిది కాదు ఇవాటు గో బియాడ్ కా ఇప్పుడు ఈ ముహూర్తాలను పెట్టే వీళ్ళేమో ఈ నెలలో ముహూర్తాలు ఏమంటారు మోహం వచ్చిందంట ఏంటి మోహం ఏమిటి వాళ్ళు కాక ఏమిటి మోహం మోహం గురిందరూ నాకు వర్షాలు బాగా పడలేదు తెలంగాణలో వ్యాస్ట్ చేయదు దేశంలో కొంత డ్రౌట్ కండిషన్స్ ఉన్నాయి కోవిన్ త్రూ ఇట్ ఏదో ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం వర్షాలు బాగా పడాలని ఆల్ దట్ ఐ అండర్స్టాండ్ అంతేగాని మోహం ఏంటి మూడు నెలలు ముహూర్తం లేదా అని ఇప్పటికేమవుతుంది ఈ మ్యారేజ్ హాల్స్ అన్ని కూడా ధరలు జాకప్ అయిపోయి ఒక లక్ష తీసుకునేది ఇప్పుడు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల దాకా తీసేసుకునేది అసలు మ్యారేజ్ హాల్స్ దొరకడం మానేది ఎందుకంటే వీళ్ళు మూడు నెలల ముహూర్తాలు ఏమంటా సడన్ గా ఓ కరోడ్ ఉందంటాడు ఆ ముహూర్తానికి హైదరాబాద్ లో యాభై నెల పెళ్ళి మొత్తం మ్యారేజ్ హాల్ అనేదే కనపడదండి బాగా వాయించేవాడు దొరకడం వంట ఉండేవాడు దొరకడం అలా కాకుండా మీరు మీ సౌకర్యాన్ని బట్టి మీరు చేసుకోండి మీరు ఎప్పుడు సుఖంగా ఉంటే అప్పుడు చేసుకోండి అని కనుక ఒక క్రీడ ఇచ్చినట్లయితే ఈ సమస్య చాలా వరకు వరిష్టాలు అవుతుంది కాబట్టి శుభ అశుభాన్ని వాసన రూపములు అని అందుకోసం చెప్పారు ఈ వాసనే ఈ సుఖము అశుభము ఇన్ని రకాలుగా కాబట్టి మీరు ఈ ఆక్రీడమును నేను మీకు వర్ణించాను ఈ అక్రీడమనేది వాసన రూపము దీన్ని ఆత్మ చైతన్యమే తన విభూతిగా నిర్మాణం చేస్తోంది కాబట్టి ఎవరో నిర్మాణం చేసి నేను ఎక్కి మీద పని చేయడమని మీరు మీరే నిర్మాణం చేస్తున్నారు అదొకటి గమనించటం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి ఫిలసాఫికల్ పాయింట్స్ మీకు మూడో నాలుగో నేను కొంత వివరించి చెప్పాను అత్య ఆత్మన పశ్యంతి సర్వే జనా జనువులందరూ కూడా ఈ ఆత్మ యొక్క ఈ వాసన రూపమైనటువంటి అంటే వాసనల చేత నిర్మించబడిన ఆక్రేయమును అంటే ఆటను చూస్తున్నా ఇక్కడ ఆత్మ స్వయంగా నిర్మిస్తోందంటే అర్థం ప్రకాశింపజేస్తోందనే అర్థం వాసనల నుండి పొడతాయి ఒక వాసన మరొక వాసనకి దారితీస్తూ ఉంటుంది ఆ ఇది శుభము అనే వాసన ఉందనుకోండి ఇది అశుభము అని కొ వాసన దాంతో పాటు కలిసి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఈ వాసనలన్నీ గుట్టలు గుట్టలుగా ఉంటాయి ఇది సో మనిషి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అందువల్ల అంటే వాసన ఉండబట్టి వాసన వల్ల దుఃఖం వస్తుంది వాసన వల్ల ఏమవుతుందంటే కామన పుడుతుంది కామన ద్వారా వీడు బాహ్య వస్తువుతోటి ఇంద్రియములకు సంబంధాన్ని పెట్టుకుంటాడు ఆ సంబంధం ద్వారా వీడికి సుఖము కానీ దుఃఖము కానీ పుడుతుంది దానివల్ల బాహ్యము సత్యం అనేటువంటి అజ్ఞానం ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి పుట్టినటువంటి లింక్స్ అనేక లింక్స్ ఒకదాని నుంచి ఇంకో దానిలో ఉన్న లింక్స్ లింక్స్ ఆ వాసనలన్నీ హృదయంలో ముక్క కింద ఉంటాయి వాసనలు వీళ్ళు నిద్ర లేచేటంటే ఒక పెద్ద కొత్త వాసనల కొత్త నిద్ర లేచిన ఎన్ని వాసనలు నిద్రలు వేస్తాయంటే చెప్ప శక్తిని కానండి వాసనలు ఒక పెద్ద జాగ్రత్త ప్రపంచాన్ని ఆ ప్రపంచంలో వీళ్ళు సుఖీ దుఃఖి సంసారిగా దాన్ని దర్శిస్తూ దాన్ని అనుభవిస్తూ ఇంతటి ప్రపంచాన్ని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తూ ఉంటుంది వీళ్ళు ఈ జనులు సర్వే జనాన ఈ వాసనల చేత నిర్మితమై ఆత్మచైతన్యము ప్రకాశింపజేయబడే ఈ ఆటను చూస్తూ ఈ మాయా మాయా ఆట చూస్తూ ఉంటారు దాన్ని చూస్తూ ఉంటారు అంటే అనుభవిస్తూ ఉంటారే మాత్రమే ఎదుగరు ఈ వాసనలు ఎలా ఉంటాయి చెప్తున్నట్టు చూడండి గ్రామం నగరం స్త్రి అన్నా్యం ఇత్యాది వాసన నిర్మితం పాత్రీయన రూపం ఇప్పుడు వీరి వాసనలు ఎలా ఉంటాయంటే గ్రామము ఇది నగరము అంటారు ఎక్కడైనా అంతా వాసనలను బట్టి అది నిర్మాణం నగరముతో ఏమీ ఉండదు నగరం అనేది మన యొక్క వాసనారూపమే అలాగే గ్రామం అనేది ఏమీ ఉండదు ఒకసారి నిసర్గదత్త మహారాజు దగ్గరికి ఒక బిజ్నాస్ ఎక్కడి నుంచో లండన్ నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చి ఆయన ఎందుకు అడిగాడు ఏదో ప్రశ్నలు అడిగితే ఆయన నేను ఈ బాంబే మహానగరానికి చాలా దూరం నుంచి మిమ్మల్ని దర్శించడానికి వచ్చినాము అని అతను అంటాడు అంటే ఈయనంటారు అసలు బాంబే అంటే ఏంటో చెప్పినట్టాంబే అంటే ఏడు పీపుల్ పీపుల్ని బాంబే అంటావా ఇళ్ళని బాంబే అంటావా రోడ్లని బాంబే అంటావా బాంబే అంటే ఏముండదు పీపుల్ ఆర్ అంటే పీపుల్ ఆర్ పీపుల్ ఇల్లు ఉంటాయి ఇల్లు రోడ్లు అదంతా కూడా కురించి పృథివీ అంటే పృథివీలో మట్టి తర్వాత మట్టి నుంచి ఇటకలు చేసుకుంటారు అలాగే ఏమో లైన్ స్టోను ఇలాంటివన్నీ కూడా పృథ్వీలో ఇక్కడ అక్కడ పండుగ ఉంటాయి అవన్నీ పోగేసి వాటిని కాల్చి బట్టి పెట్టి సిమెంట్ తయారు చేస్తున్నాయి దాంతో గోడలు కట్టారు పొరగలు మట్టి ముద్దులతో కట్టేవాడు గోడలు గోడర్ అంటారు ఇల్లు అంటాడు కాబట్టి ఈ విధంగా ఆ పృథ్వీనే రీఆర్గనైజ్ చేస్తూ ఉంటారు దానికి గ్రామం అనో పది మంది ఒక చోట చేపితే దానికి గ్రామము అని సో ఈ విధంగా గ్రామము మనిషి వాసన ఎలా ఉంటుందో చూడండి కొంతమంది గ్రామాన్ని ఇష్టపడతారు నగరాన్ని విడిచిపెట్టి అది వాళ్ళ వాస్తన చాలా మంది గ్రామాలను విడిచిపెట్టి నగరాన్ని ఇష్టపడతారు అది వీళ్ళ వాసన నగరాన్ని ఎందుకు ఇష్టపడతారు అంటే కొన్ని భౌతికమైన భోగముల కోసం నగరాన్ని ఇష్టపడతారు గ్రామంలో కనుక ఎలక్ట్రిసిటీ ఫుల్ ఉంది ఉండి అమెరికన్ విలేజ్ స్టాల్ ఉంటాయి అమెరికాలో విలేజ్ లో నేను సిటీలో ఉన్నవన్నీ ఉంటాయి సిటీలో లేని రద్దీ జిమ్ము ధూమి లేమున్నాం సిటీలో ఉండి ఇవన్నీ ఉంటాయి పెట్రోల్ పెట్రోల్ బంక్ ఉంటుంది మెడికల్ షాప్ ఉంటుంది హాస్పిటల్ నియర్ బై హాస్పిటల్ ఉంటుంది అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది మంచి రోడ్లు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఎవరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకుంటారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది సిటీలో ఉండేటువంటి రష్ పరుగులు తీయటాలు అవి ఉండదు నేను అభ్యంతరండి గ్రామంలో ఉండడానికి ఇవన్నీ ఉంటాను ఇప్పుడు మన దగ్గర సమస్య ఏంటంటే గ్రామంలో ఉంటే మంచినీళ్లు పుట్టవు కాఫీ కాగాలికే దొరకదు ఎలక్ట్రిసిటీ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఉండదు గ్రామంలోకి వెళ్ళడానికి రోడ్డు అద్భుతంగా ఉంటుంది గ్రామంలో బంధు షాప్ ఉండదు డాక్టర్ ఉండదు చుట్టుపక్కల హాస్పిటల్ అనేది ఉండదు సో ఇలా ఉంటుంది సో ఏదైనా అనారోగ్యం చేస్తే గృహచట్ కాలంలో ఎటువంటి ఆక్షారం చేయాలి అంతే తప్ప చక్కటి వైద్య సదుపాయం ఉండదు దాంతో ఏమవుతుంది మనం కూడా గ్రామాలకి స్వచ్ఛి కాబట్టి ఇదంతా కూడా మీరు గ్రామము నగరము ఇదంతా కూడా వాసన రూపమే గ్రామం ఉండబట్టే నగరం ఉంటుంది నగరం ఉండబట్టే గ్రామం ఉంటుంది ఎక్కువ ఏరాయి అలాగే స్త్రీయం పురుషం పురుషుడు స్త్రీ పురుషుడు స్త్రీని ప్రేమిస్తున్నాడు మరో స్త్రీని ద్వేషిస్తున్నాడు ఈ స్త్రీ ఆ పురుషుల్ని ప్రేమిస్తోంది లేక ద్వేషిస్తోంది ఇవన్నీ వాసన రూపములు తర్వాత అన్నాద్యం వెరైటీ అదంతా కూడా వాస్తున్నాయి ఆహారంలో ఇంత వెరైటీ ఎప్పుడైతే వచ్చిందో అదంతా కూడా వాస్తున్నాయి మీకు ఇంకో రహస్యం చెప్తారు ఆహారంలో వెరైటీ మీరు తక్కువ మీరు ఆరోగ్యంగా ఉంటారు వెరైటీ ఎక్కువ పెట్టేదంటే మీకు చాలా అనారోగ్యానికి వస్తాయి నేను చూశాను టిఫిన్ అంటే ఒక్కటే ఐటమ్ బ్రేక్ఫాస్ట్ అంటే సింగిల్ ఐటమ్ అయితే ఇడ్లీ అవుతుంది లేదంటే దోశ అవుతుంది అదో ఒక ఐటమ్ ఉంటుంది అదే బ్రేక్ఫాస్ట్ అలా ఉన్నవాళ్ళు డయబెటీస్ వ్యాధికి దూరంగా ఇన్సులిన్స్ దూరంగా ఉండగలిగిత నేను చూసుకోండి మీకు నేను స్పష్టంగా పరిశీలించాను బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ వడ దోశ ఉంటది స్టీ కొడుతుంది తర్వాత టేస్ట్ కొంతమందికి డెఫినెట్ ఉంటుందని బ్రెడ్ టోస్ట్ ఉంటుంది తర్వాత ఇంకా ఇలాంటి వాళ్ళు రెండు మూడు ఐటమ్స్ ఉంటాయి చక్కటి కాఫీ టీ మిల్క్ తర్వాత జ్యూస్ ముందు వెనక కూడా ఇంటాయి బ్రేక్ఫాస్ట్ ఇలా రోజూ ఉంటాయి ఒక రోజు బ్రేక్ఫాస్ట్ ఈ అలా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు నలభై యాభై సంవత్సరాలు వచ్చేసరికి డయాబెటీస్ బారిన పడి మరణించినప్పుడు డయాబెటీస్ మోరంగానే మరణించినారు చూసుకోండి కావచ్చు పరిశీలించి కాబట్టి ఇప్పుడు కూడా ఫుడ్ లో వెరైటీ ఉండకూడదు వెరైటీ ఉంటే మీరు ఈ వీట్ మోర్ ఈ మోర్ అది అనారోగ్యానికి చిహ్నం ఇకైతే మన పూర్వం వాళ్ళు ఎందరో వస్తుండే ఐటమ్స్ పెట్టారు చత్డి పిండి ఉప్పుడు పిండి అయితే ఉప్పుడు పిండి అండ్ చత్డి పిండి దాంట్లో కొంచెం మీరు లగ్జరీ కావాలంటే కొంచెం సెనగ బద్దలు అంటే సెడగ్గా పప్పు ఉంటుంది కదండి అది కొంచెం వెయిట్ దాంట్లో అది మీరు తినప్పుడు ఓ పప్పు బద్ద నొదు కింద పాల కింద నది మీకు మంచి రుచి అనుభవానికి వస్తుంది సో ఉప్పుడు పిండి చత్డి పిండి దాంట్లోకి పచ్చరు ఏదైనా చేస్తే గొప్ప పచ్చరు లేకపోతే పాచ పచ్చలో లేకపోతే మా గాయలో ఓగాయలో ఉక్క ఆకాయ ఉక్క ఒక వచ్చే మజ్జిగా పెరుగు కాదు మజ్జిగా పెరుగు అంటే మళ్ళీ భోగంలోకి నేను ఎంత జరగ ఇప్పుడు ఇప్పుడు బిల్డి వేశారు కొన్ని పచ్చని వేశారు మీరు తింటారు మారు వర్దిద్దమని అడిగితే అక్కడ నిన్న పెట్టారు ఇంకా అట్లా మారు ఏమిటి మళ్ళీ అదే కావలిస్తే ఇంకో ఎన్ని ఇప్పుడు బిల్డి అదే వేస్తారు ఆ పచ్చనే కావస్తే ఇంకో మీరు ఎంత రుచిగా చేసినా మోడనెట్ అలా పెట్టారు మన వాళ్ళు అది చాలా పచ్చటి పద్దటి దానివల్ల పెద్దవాళ్ళు ఎస్టు వల్ల యోగంలో ఉన్న వాళ్ళకి పర్మనెట్ గాని పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేసే పని ఎక్కువ ఉండదు అలాకుండా వాళ్ళు దూరపడుతూ ఉంటారు పూర్తి భోజనమే చేస్తుంటే కొత్త పెరుగుతుంది మిగతా అవయవాళ్ళని కూడా శిక్షల అవస్థలు ఉంటాయి కొత్త మాత్రం ఉంటుంది దానితో రోగాలన్నీ వస్తాయి కాబట్టి అన్నము అంటే అంత వాసన కొత్త అన్నం ఆజ్యము అంటే తినుటకు రుచికమైనది అన్నము అంటే ఆహారము ఎటువంటి ఆహారము తిన్నుటకు యోగ్యమైనది అన్నాద్యం ఇదంతా కూడా మన యొక్క వాసనలు తప్ప మరే కాదు ఈ విధంగా ఇది ఇత్యాది వాసన నిర్మిత వాసనలు ఏ ఏ అంశాలలో ఉంటాయన్న దాన్ని అక్కడ ఇటువంటి వాసనల చేత నిర్మించబడిన ఈ క్రీడా స్థానాన్ని ఆత్మచైతన్యము అనుభవిస్తూ ఉన్నది అందరికీ ఈ క్రీడాస్థానాన్ని కనబడుతోంది ఇత్యాది వాసన నిర్మితం ఆ క్రీడన రూపం ఇది అందరికీ కనబడుతోంది కానీ ఈ క్రీడలో ప్రకాశింపజేసే చైతన్యం మాత్రం జనుడు ఎరుగరు కష్ట ఆత్మస్వరూపాన్ని మాత్రం మనిషి ఎదువ రమణ మహర్షిని అడిగారు భక్తి ఈశ్వరుణ్ణి చేరుకునే ఉపాయంగా ఉందా కాదా అని అడిగారు అంటే అవునని చెప్పారు మరి ఆత్మ జ్ఞానము ఇది డైరెక్ట్ మెథడ్ అది ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పారు నువ్వు ఆత్మస్వరూపం దీనికి రావడం ఎలా వస్తా ఇదిగో దేవుడు అది ముందు దేవుణ్ణి పట్టుకుని సరే దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుడు ఆత్మయ్యే అని తెలుసుకుంటారు ఇండైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కొడుకు కాబట్టి భక్తి అనేది ఇండైరెక్ట్ మెథడ్ అంటే భక్తి అంటే భేద బుద్ధితో చేసే భక్తి నేను ఇక్కడా దేవుడు అక్కడా అని మీరు భక్తి చేస్తే అది మీరు ఆ భక్తి కూడా నిష్కామంగా చేస్తే అది ఇండైరెక్ట్ మెథడ్ అవుతుంది సకాలంగా చేసినట్లయితే అసలు మెథడే కాదు అది మన సంసారంలోకి పట్టికెళ్ళేందుకు ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల మీకు ఎన్ని ఒక ఆయన అతిరాస్త్రము అనే యజ్ఞాన్ని చేశారు అతిరాత్రం కాదు అతి రుద్రము అతిరాత్రము అంటే వైదిక క్రౌము అతిరాష్ట్రము అంటే స్మార్తం అతి రుద్రము ఉంటాయి అతిరాష్ట్రం అంటే శ్రౌతం ఇది స్మార్తం అతి రుద్రము అంటే శివలింగము రుద్రాభిషేకము అది ఎస్టల్ సేట్ ఆ అభిషేకంలో ద్రవ్యాలు అధికంగా వాడతారు చిత్రచుద్ధ మీరైతే అభిషేకం ఎంతసేపు చేస్తారు ఓ కారణం ఎంతసేపు చేస్తారు ఒకసారి ఉద్రాధ్యాయాన్ని ఒకసారి చెప్పి చేస్తారు పదకొండు సార్లు చేశారనుకోండి ఏకాదశి రుద్రాభిషేకం శివరాత్రానికి చేస్తారు రోజు చేస్తున్న అభిషేకానికి దానికి తర ఏంటి రోజు చేసే అభిషేకాన్నే బ్లో చెట్లిత్ లెలర్ ఇదేనంటే టొమాటోలు జనవరి నెలలో కేజీ అర్ధ రూపాయలు దొరికాయి టొమాటో కానీ మేన వచ్చేప్పటికి టొమాటోలో కేజీ పదహారు రూపాయలు దొరికాయి అంటే టొమాటో సైజు పెరిగిందా లేకపోతే దాంట్లో ఉంటే మంచి ఏమిటి పెరిగిందంటారు ధర బ్లోక్ చేసాయి అలాగే మామూలుగా రుద్రాభిషేకం ఒకసారి రుద్రాభిషేకం చేసి దాన్ని బ్లోక్ చేస్తే ఏకాదశి రుద్రాభిషేకం అయింది సపోజ్ దాన్ని పదకొండు ఇంటూ పదకొండు ఇంటూ పదకొండు బ్లాక్ చేశాడు అంటే పదమూడు వందల ఇరవై ఒకటి పెట్టి మల్టిప్లై చేయాలి పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి దాన్ని పదకొండు పెట్టి మనిస్తే పదమూడు వస్తుంది దాన్ని బట్టి మల్టిప్లై చేయాలి చండీ యాగం అడిగే చండీ యాగము దశ ఒకటే ఉంటుంది అక్కడ అయితం దాన్ని బ్లాక్ చేసుకుంటూ అడిగడం సో మోర్ పీపుల్ మోర్ మెటీరియల్ మోర్ స్థాయి అది అతి రుద్రం దానిపై అతి అంటే ఆ పేర్లు బట్టే మీరు అతి చాలా పెద్దది అతిరుద్రం ఒక ఆయన అతిరుద్రం చేశారు చేసిన నెల రోజులకి బ్యాంక్ డిక్లేర్ చేశారు ఇది ఉద్యోగం అతిరుద్రం చేసిన వాడు బాగా అభివృద్ధిలోకి పోవాలి కానీ బ్యాంక్ కరప్షీలోకి పోవాలి ఏంటి అంటే ఆయన ఎందుకు చేశారంటే అతిరుద్ధ్రం ఆయన బ్యాంక్రఫ్సీలోకి వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఆయనకి ఈ బిజినెస్ కరస్ట్ అయిపోయింది పొలైపోయింది అది ఎవరన్నా తిరగబోతుందేమో అని అతిరుద్ధ్రం చేశారు అది మళ్లీ రంగంలో వస్తుంది అది గొప్ప బిజినెస్ మ్యాన్ ఇప్పుడు చేసిన అతిరుద్ధ్రానికి ఫలం నెక్స్ట్ బర్త్ లో వస్తుంది ఈ భక్తులు ఈ బర్త్ లో ప్రాసెస్ ట్రూవర్డ్స్ బ్యాంక్రప్సీ ఈ అతిరుద్రం మూలంగా ఆ ప్రాసెస్ కొన్ని ఫిట్ అయ్యి మామూలుగా అయితే ఇంకో రెండు నెలల తర్వాత బ్యాంక్ కట్టి ఇప్పుడు లాంటనే విత్ ఇన్ వన్ మంత్ హీ విన్ బ్యాంక్